సమస్తమైన కోరికలు నెరవేర్చడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది ఈ మంత్ర జపంచే సాధకుడు ఏ కోరికతో ఈ మంత్రాన్ని జపిస్తున్నాడో ఆ కోరిక ఎంతటి దుర్లభమైనదైనా నెరవేరుతుంది కానీ దీనికి జపసంఖ్య అంటూ ఏం లేదు ఓం కామాయా క్లీం క్లీం కామిన్య క్లీం